భగవత్పాదశంకరం లోక శంకర ఓం సహనా సహ వీర్యంకర వహైజి నాధీతమస్సు మా విద్విషామహీ ఓం శాంతిశాన్నిశాంతి జనకగుంహ వైదేహం సమే నవదిష్ట భాష్యంతు జనకంహేహం సో విదేహ మహారాజ అయినటువంటి జనకుని ఉద్దేశించి జనకుని గురించి తృతీయ విభజు యాజ్ఞవల్క్య జగామా యాజ్ఞవల్సి మహర్షి వెళ్ళినాడు గో హకు వెళ్ళాడు సహచ గేమం నేనే చింతితవాన్ గచ్చన్ దారిలో వెళ్తూ వెళుతూ వెళ్తూ ఉండగా తనలో తాను ఇలా అనుకున్నాడు నేనే చింతితవాన్ ఏమని నవదుష్యే రాజే ఈ రాజుకి వేళాపలంగా ఉంది ఎప్పుడో ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు ఉపన్యాసం చెప్తూ ఉండడం ఇంకా ఇదే పద ఇంకా నాకు వేరే పనేం లేదా ఈసారి మటుకు వీరికి ఏమీ చెప్పడం వెళ్ళే అలా చూద్దాం దక్షిణ పుచ్చుకోవడం శిక్ష చేయడం లేచక్క ఏమీ పాఠం చెప్పేది లేదు అని అనుకుంటున్నాడు గమన ప్రయోజనంతో యోగక్షేమార్థం ఆ కథని భాష్యకారులు సర్దుబాటు చేసుకొస్తున్నారు మరి చెప్పను అని నిశ్చయించుకున్నప్పుడు ఇంకెందుకు వెళ్ళడం అంటే తూ అందే అదర్ హ్యాండ్ వెళ్ళడానికి ప్రయోజనం ఉండాలి అది దేనికంటే యోగక్షేమార్థం యోగము అంటే దానిని పొందుతా క్షేమము అంటే ఉన్నదాని రక్షించుకుంటా ఆయనకేదన కొన్ని ఆవులు గోవులు ఆ గోవులకేదో గడ్డి గాదం మొదలైన వాటి వ్యవస్థ కోసం రాజుగారి సహాయాన్ని కోది వెళుతూ ఉండొచ్చు బహుశా అది క్షేమము లేదా ఆవులు తక్కువ పడ్డాయనుకోండి రాజుగారిని అడిగి అరడగిన ఆవులను తెచ్చుకోవచ్చు అది యోగము లేనివి పొందుట యోగము ఉన్నవాటిని రక్షించుకున్నట క్షేమము యోగక్షేమముల కొరకే వెళ్ళేడని మనం అనుకోవాలి ఎందుకంటే పాఠం చెప్పడానికైతే వెళ్ళలేదు పైగా వెళ్తూ వెళ్తూ పాఠం చెప్పను అని కూడా అనుకున్నాడు అలా మనం అనుకోవాల్సిందాం నవదిష్యే ఇం సంకల్ప అది యాజ్ఞవల్క్యనకృష్టవాన్ త్రతిపేదే నవదిష్యే ఈ లితనికి నేనేమీ చెప్పను అనే సంకల్పం చేసుకుని వెళ్ళాడు ఇకం సంకల్ప అది యజ్ఞవత్య జనక మహారాజు దేనిని దేనిని ప్రశ్నించాడో అవన్నీ చెప్పాడు యజత్ జనక పృష్టవాన్ దేనిని దేనిని గురించి జనక మహారాజు ప్రశ్న వేసాడో మనం ముందు చూడబోతున్నాం తత్తత్ ప్రతిపేదే దానినంతరం కూడా అర్థం చేసుకుని ఆ ప్రశ్నలను అర్థం చేసుకుని దానికి సమాధానాన్ని చెప్పుకుంటూ పోయాడు అదేమిటి అలా ఎందుకయింది చేసిన సంకల్పానికి విరుద్ధంగా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడము అనే చేసినట్టు తత్రహేతు సంకల్పిత్యన్యతకరణే సంకల్పించుకున్నదానికి సంకల్పిత్యన్యథారణే విరుద్ధంగా చేయుతయ్యొందు కారణమేమి కోహేతు సో ఒక సంకల్పాన్ని చేసుకుని ఆ సంకల్పానికి అనుగుణంగా చక్కగా ఆచరిద్దామని నిశ్చయించుకున్న జనక జన మహర్షి హఠాత్తుగా ఆ సంకల్పాన్ని విడిచిపెట్టేసి దానికి భిన్నంగా అడిగిన ప్రశ్న ఒక్కదానికి కూడా సమాధానం చెప్పను అని నిశ్చయించుకున్నవాడు అనేకానేకములైన ప్రశ్నలకు సమాధానాన్ని పూర్ణంగా చెప్పుటకు కారణమేమి అయి ఉంటుంది ఆఖ్యాయిక మాతిష్ట ఈ విషయమై ఆ కథను స్మృతి చెప్తూ ఉన్నది ఆఖ్యాయిక అంటే స్టోరీ దాన్ని అడ్జస్టే శృతి శృతి చెప్తూ ఉన్నది మళ్ళీ మంత్రం దగ్గరికి వెళ్ళిపోండి యజ్ఞనైదేహ అథహ్జన కష్ట వైదేహ యాజ్ఞవల్క్యగ్నిహోత్రే సముదాతే అది ఆ కథ ఎందుకు వచ్చిందంటే చె అనుకున్న దానికి విరుద్ధంగా ఎందుకు చేసి ఉంటాడు అనే దాన్ని వ్యాఖ్యానించడం కోసం ఈ తరువాతి కథను చుట్టూ చెప్తాం ఏమిటంటే అది అది భాష్యత మనం చూసాం మంత్రానికి అర్థం మనం చూసాం పూర్వత్రిలా జనకాజ్ఞవల్క్యో సంవాద ఆసీత్ అగ్ని హోత్రే నిమిత్త ఇది జనకి నేను ఏదో చెప్పాను ఆ మంత్రం చదివి ఇది ఎలా వచ్చిందంటే దశరథ మహారాజు గారు కైకేయి వరాలాగా వచ్చింది దశరథ మహారాజు గారికి కైకేయి ఎప్పుడో ఏదో ఉపకారం చేసి నేను నీకు రెండు వరాలు ఇచ్చేది తీసుకుంటే తర్వాత ఎప్పుడైనా తీసుకుంటాను అంది అలా అయింది ఇప్పుడు ఒకప్పుడు ఈయన వెళ్ళేప్పుడు నిశ్చయించుకున్నాడు ఏమన్నా నేనేమీ చెప్పను అని కానీ ఒకప్పుడు ఒక వరం ఇస్తూ ఉన్నాడు ఆ సంగతి ఏది గుర్తు లేదు జనకుడు గుర్తు చేస్తాడు పూర్వత్ర కిల ఎప్పుడో ఒకప్పుడు జనకుడికి యాజ్ఞవైక్యుడికి ఓ సంవాదం ఒకటైంది సంవాదము వివాదము కాదు వివాదము అంటే దెబ్బడకూడదు సంవాదము అంటే ఒకళ్ళ అభిప్రాయాలను మరొకళ్ళు సరిచూసుకుని విషయాన్ని చక్కగా తెలుసుకుంటారు దాని పేరు సంవాదం ఇప్పుడు శ్రీకృష్ణార్జున సంవాదం సో వీళ్ళిద్దరికీ సంవాదమైంది ఎప్పుడు కూడా సంవాదమునకు టాపిక్ ఉంటుంది టాపిక్ నిమిత్తం ఆ టాపిక్ గురించి నా అభిప్రాయాన్ని నేను చెప్తాను ఎదురుకుండా ఉన్న వ్యక్తి తన అభిప్రాయాన్ని చెప్తాను ఈ విధంగా అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకుని సరి చూసుకుని ఫైనల్గా ఒక కంక్లూషన్కి ఇద్దరం కలిసి వస్తాం కాబట్టి టాపిక్ ఒకటి ఉండాలి ఆ టాపిక్కి నిమిత్తము అని పేరు ఏదో నిమిత్తం లేకుండా సంవాదమే ఉంటుంది వీళ్ళిద్దరి సంవాదానికి నిమిత్తం ఏమిటంటే అగ్నిహోత్రం అగ్నిహోత్రం అనే కర్మ కలదు ఇంట్లో ఉపాసన కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది అగ్నిహోత్ర కర్మలో కర్మ ఉన్నది ఉపాసన ఉన్నది సాధారణంగా కర్మలన్నింటిలో ఉపాసన అంతర్గతంగా ఉంటుంది కర్మ ప్రధానమై అంతర్గతంగా ఉంటాయి అలాగే ఉంటాయి కర్మలు అయితే మనము ఎలా చేస్తున్నామంటే కర్మల్ని ఆ ఉపాసనా భాగాన్ని విడిపెట్టేసి కర్మల్ని చేస్తున్నాం అంటే యాంత్రికంగా కర్మల్ని చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు సహస్రనామం పూజలు అనుకోండి సహస్రనామ పూజ ఒక వస్తాడు పత్రి ఓ వస్తాడు పువ్వులు పెట్టుకున్నాయి ఓ పురోహితుడిని కూర్చోబెట్టం కొంచెం కంఠం పుష్టిగా ఉన్నవాడిని కూర్చోబెట్టాలి నాలుగంట వాటిని కూర్చోబెడితే బాగుకంట అయ్యప్పుడు కంఠం నొప్పి పడుతుంది అదిలా నాలుగు మంచి కంఠం పుష్టి కంఠపుష్టి ఉన్నవాడిని ఒక కూర్చోబెట్టాం రెండు కప్పులు కాఫీ ట్యాగ్పించేసి కూర్చోబెట్టాం ఎందుకంటే సహస్రనామా అవ్వాలంటే ఆ మాత్రం ఉత్సాహం ఉండాలి ఎంత అవును కూర్చోబెట్టి మైకి ఇచ్చేస్తే ఇంకా తను దృఢ ఆ సహస్రనామా ఓం రామాయణం ఓం గోవిందాయ అంటే అలా గంట అయ్యేప్పటికీ సహస్రనామాన్ని దురిపేసు వస్తుంది నమహ అన్నప్పుడు అలా ఓ పుష్పం ఉండాలి దట్ ఈస్ సపోజ్ ఇతను ఇంకా అది కూడా పోతుంది అది ఎప్పుడో అప్పుడో ఓ పుస్తకం పుస్తకం కూడా భావిస్తూ ఉంటాడు మహా అన్నప్పుడే వేయాలనే రూలేదు అలా వేస్తుంది దేవుడి మీద పువ్వు ఎప్పుడు వేస్తే కాదంటాడా అయితే వేస్తూ ఉంటాడు ఉపాసన అన్నది సున్నా ఏది ఉపాసన ఏముందట ఉపాసన అంటే ఏమిటి ఆ మంత్రమును చదువుతుండగానే ఆ భావన మీ మనస్సుకి వస్తే దాన్ని ఉపాసన ఓం విష్ణుస్మై నమ అంటే సకల జగత్తు ఆ పరమాత్మయే విష్ణు ఓ అంతా వ్యాపించి ఉన్నవాడు ఆయన వషత్కార యజ్ఞాల్లో వషత్ అనేది ఆయనే భూత భవ్య భవత్ ప్రభు మూడు కాలాలకి ప్రభు ఆయన దీన్ని ఉపాసనంటారు అలా తెలుసుకుంటూ ఉంటారు తెలుసుకోవడానికి ఏమీ లేదనుకోండి మీకు అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి సంస్కృతం రాదు సంస్కృతం వచ్చిన వాడిని బడితే పెట్టి కొట్టేస్తే తరిగేసేయటం అక్కడి నుంచి అవన్నీ దళిదలో ఉండకపోవడం అప్పుడు సేఫ్ అనమాట అలాగా అంటే సంస్కృతం నుండి ఏ రకమైన ప్రేమ లేకపోవడం మంత్రాలు సంస్కృతంలో ఉండడం వాటిని అలాగే చేపెట్టుకోవడం ఇట్ వాజ్ ఏ హ్యూజ్ ది ప్రాబ్లమ్ కొంచెం డైగ్రేషను ఉపాసన ఉండాలి అగ్నిహోత్ర కర్మలో ఉపాసన కూడా ఉంటుంది ఆ ఉపాసనతో కలిపే కర్మ చేయాలి కానీ ఉపాసనలో మటుకు కర్మ ఉండదు కర్మలో ఉపాసన ఉంటుంది ఉపాసనలో కర్మ ఉండదు ఎందుకంటే స్థూలంలో సూక్ష్మం ఉంటుంది తప్ప సూక్ష్మం నందు స్థూలం ఉండదు లెవెల్ పెరిగి కొద్ది లోవర్ లెవెల్ డ్రాప్ అయిపోతుంది సో మొత్తానికి అగ్నిహోత్రము అనేది కర్మ ఉపాసన కూడా ఉంటాయి దాంట్లో ఆ ఉపాసన కర్మ సంబంధానికి సంబంధించి చర్చ జరిగింది దీని మీద ఈశావాస్యోపనిషత్తులో మంచి చర్చ గలదు ఉపాసనా కర్మలకి సంబంధించిన చర్చ త్ర జనకోత్ర విషయం విజ్ఞానం ఉపలభ్య పరిపృష్టో యాజ్ఞవల్క్యస్మై జనకాయ కిలా వరం దదౌ ఆ సంవాదంలో జనకుడు తన అభిప్రాయాలని చెప్పుకుంటూ పోయాడు యాజ్ఞవల్చ్యుడు అలాగా వింటున్నాడు అగ్నిహోత్రానికి సంబంధించి ఆ కర్మా ఉపాసనకి సంబంధించి జనకుని యొక్క పరిజ్ఞానం ఆయన విజ్ఞానం చూసి చాలా సంతోషపడిపోయాడు ఆయన జనకుడు సంతోషపడిపోయి పరితుష్ట వెంటనే యాజ్ఞవల్చ్యుడు ఆ జనక మహర్షిను జనక మహారాజును ఉద్దేశించి మహారాజా నేను నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను అని వరం ఇచ్చాడు దశరథ మహారాజు గారు ఇచ్చినట్టుగా ఇచ్చాడు పురికే మీకు దృష్టాంతం అంటే అంతవరకే దృష్టాంతం మళ్ళీ కైకే ఏదో చేసింది అదంతా దృష్టాంతంలో భాగం అంటే ఆయన వరం పుచ్చుకుని సరే మహారాజు ఏం కావాలి సరే అని తీసుకుని జేవులో వరం అంటే మాటే ఈ రోజుల్లో అయితే ఏ వరం ఇవ్వలేదు పోంటాడు అబద్ధం చెప్పేస్తున్నారు ఈ రోజుల్లో అసలు వెనకాటం అసత్యం పలకడానికి వెనుకట్టలేదు సో నేను ఒకసారి నా దగ్గర అసత్యం చెప్పేస్తుంటే ఒక వ్యక్తి నేను అలా తెల్లముఖం వేసుకుని ఆలోచిస్తూ ఉంటే అయ్యో ఇలా చెప్పేస్తూ ఈ ఇలాగా అడ్డంగా అసత్యం పలికిస్తూ చెప్పడానికి ట్రై చేశాను అయ్యా అమ్మా అయ్యా మీరు చెప్తున్నది కొంచెం అసత్యంగా ఉంది మీరు గమనించారంటే లేదు నేనే కరెక్ట్గా చెప్తున్నాను లేదు ఓహో అలాగా సరే సరే డల్ల పెట్టేసి సరే శుభం పూజాలి అలాగే అర్థంగా అసత్యం పలికిస్తుంటే వీకెనాడు అయినట్లు పాపం రామాయణము రామాయణం అంతా కూడా ఈ సత్యం మీద ఆధారపడి ఉంది దశరథ మహారాజు గారి కనుక వరం అని నాకేం గుర్తు లేదలా అంటే రామాయణమే లేదు అసలు వరం అనేప్పటికీ బుర్రపోక్కుని అవును కరెక్టే ఇచ్చానన్నాడు అక్కడి నుంచి రామాయణం ప్రారంభమైంది అంతవరకు ఏముంది రెండు ఇచ్చే గుర్తుందా అంటే ఇప్పుడు గుర్తు వస్తుందండి నేను మర్చిపోయాను కరెక్టే ఇచ్చాను ఇప్పుడు ఆ రెండు నాకు కావాలండి అవి కొనే ఏదో పట్టాభిషేకం హడావిలో ఉన్నాను రేపు పొద్దున్న పట్టాభిషేకం రాత్రిపూట రాత్రి ఎనిమిది గంటలకే గట్టి భోజనం చేద్దామని ఆయన వచ్చాడు రేపు పొద్దున్న తెల్లవారితే పట్టాభిషేకం అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి ఇంతవరకు నేను మంత్రులతో వాళ్ళతోటి ఆత్మహత్యలు చూసుకుంటూ చాలా బిజీగా ఉండిపోయి నీకు పర్సనల్గా చెప్పాలనే అభిప్రాయంతో నీ దగ్గరికి వచ్చాను నీ వరాలు ఎక్కడికి పోవు రేపు పొద్దున్న ఎనిమిది ఏడు పట్టాభిషేకం పూర్తి అయిపోతుంది నా నా బరువు బాధ్యతలు తీరిపోతాయి శ్రీరాముడు పట్టాభిశక్తుడైపోతాడు అతను రాజ్యాన్ని పాలించుకుంటూ నేను నీకు రెండు వరాలు ఏమిటి రెండు వందల కూడా ఇస్తాను నీకు ఎందుకు చింత అంటాడు అంటే నాకు రేపు పొద్దున్న కాదు నా దిగ ఇవ్వాలి అలా నడిచింది రామాయణం ఇక్కడ అలా ఉండబోదు ఇక్కడ ఒకటే వరం ఆ వరం కూడా ఇతరులకు ఇబ్బంది వరం కాదు మొత్తానికి అంతే పోలిక అంత మటుకే ఆయన వరం ఇచ్చుకున్నాడు సహచన కోహ కామప్రశ్నమేవా వరం వవ్రే మృతవాన్ ఒక్కసారి మంత్రం చేస్తూ తస్మైహ యాజ్ఞవల్క్యో వరం దగౌ సహకామ ప్రశ్నమే వవ్వరే అంటే ఆయన వరం కోరుకున్నాడు అప్పట్లో ఎప్పుడో ఏమని కోరుకున్నాడంటే పనులండి మంచిది నాకు మనస్సుకి నచ్చిన ప్రశ్న ఒకటి నేను మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాను నేను అడిగినప్పుడు మీరు నాకు వివరించి చెప్తే సరిపడుతుంది అంటే ఎలాగనమాట ఒక పాఠం మీరు ఒక సత్సంగం మీరు చెప్పండి ఒక పాఠం మీరు నాకు చెప్తురు కానీ ఇప్పుడేమీ ఇప్పుడు ఇంకేమీ చెప్పేది లేదు ఎప్పుడో అలాంటి సందర్భం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను మీరు నాకు పాఠం చెప్తే సరే అదే వరం నాకు అని కోరాడు ఆయన ఇప్పుడు మహారాజు ఎవరి దగ్గర నుంచి కోరుతున్నాడో ఆయన మహాజ్ఞాని ఇంకేం వరం కోరుతారు జ్ఞానాన్నే వరంగా కోరుతారు కదా అదే వరాన్ని కోరినాడు అంటే ఆయన సో మలి మంత్రమే తగుంహాస్ తగుంహ సమ్రాడే పూర్వం మళ్ళీ భాష్యంలోకి చేయండి సహజ జనకో కామప్రశ్నమే వరం అగ్రే వృతవా కామప్రశ్న అంటే తన మనస్సుకి నచ్చిన ప్రశ్న అనర్థం ఇష్టమైన ప్రశ్న ళ్ళి భాష్యం తంచరంహ అస్మై దదౌ యాజ్ఞవల్క్య సరే దాన్ని ఏమండి పాఠం చెప్పడం అంటే సరే కానివ్వండి ఎప్పుడో ఎప్పుడో ఇప్పుడు కూడా కాదు సరే అని ఇచ్చాడు బాబు తేన వరప్రదాన సామర్థ్యన అవ్యాచిఖ్యాసుమీ యాజ్ఞవల్క్యం తూష్ణీం స్థితమీ సమ్రాడేవ జనకూర్వంప్రఖ్యా సో ఇప్పుడు అవ్యాచిఖ్యాసుమష్ణీం స్థితమని యాజ్ఞవల్క్యం యాజ్ఞవల్క్యుడికి రెండు విశేషణాలు ఆయన ఏ వ్యాఖ్యానము చెయ్యాలని అనుకోలేదు వ్యాచిఖ్యాసు అంటే వ్యాఖ్యానము చేయబోరు వారు అన్నంతరం అవ్యాచిఖ్యాసు ఏ వ్యాఖ్యానాన్ని చేయాలని ఆయన అనుకోలేదు ఆయన వచ్చింది అలా వచ్చాడు ఇక్కడ మళ్ళీ ఏదో పథం ఉద్దేశంతో రాలేదు తర్వాత తూష్ణీం స్థితం ఆయన మామూలుగా ఊరుకున్నాడు టాపిక్ మొదలైన తర్వాత తను వచ్చిన చెప్పి ఆ ప్రయోజనాన్ని పొందడం కోసం మామూలుగా కూర్చొని కానీ జనక మహారాజు ప్రశ్న వేసేస్తున్నాడు అదేమిటి ఆయన అనుమతి ఇవ్వకుండానే ప్రశ్నలా వేస్తారు ఆయన ఏమో మాట్లాడకుండా ఊరుకుంటే ప్రశ్న వేసేస్తారా మీరు నేను ప్రశ్న వేస్తే చెప్తాను అని ఆయన అంటే ప్రశ్న వేయాలి కదా అంతేకాదు తేన వరప్రధాన సామర్థ్య తేన అప్పుడెప్పుడో వరం ఇచ్చిన్నాడు కదా దాని బలాన్ని ముందు పెట్టుకుని మీరు అప్పుడు వరం ఇచ్చారు కాబట్టి నేను ఈ ప్రశ్న వేస్తున్నాను అలం అలం బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నారు ఏమిటి అని తెలుగులో అలా అంటారు సంస్కృతంలో తూష్ణీయం స్థితం అంటే అర్థం ఏంటో తెలిసిన అంటే అవ్యయం తూష్ణీయం ఉన్నాడు అంటే బెల్లం మొట్టిన రాయి వలే ఉన్నాడు అంటే హోరమ వాళ్ళు బెల్లపు అచ్చల్ని పగల కొట్టుకుంటు పగల ఒక గట్టిగా ఉంటాయి చేత్తో రాయి శుభ్రమైన దాన్ని కొట్టాలి ఏదో రాయి కొట్టుకొస్తే మర్చి వస్తుంది లేదా ఒక రాయి ఒకదాన్ని స్వచ్ఛమైన రాయిని గుండ్రటి రాయిని అక్కడ పెట్టుకుని అట్టికెట్టుకుంటారు దాంతో మొత్తు ముత్తితే అది ముక్కలు అవుతుంది ఆ రాయి అలా అలా కూర్చుని ఉంటుంది మాట్లాడదు చక్కటి దృష్టాంత తెలుగు సామెతలు చాలా విధరంగా ఉంటాయి ఆయన బెల్లం ముచ్చిన రాయి వలే కూర్చున్నాడు ఏం మాట్లాడకుండా కానీ జనకుడికి వరం ఇచ్చిన సందర్భం ఉంది కనుక మొట్టమొదటే జనక మహారాజు ప్రశ్న వేసేస్తున్నాడు ఇక్కడ ఒక శంఖ భాష్యకర్లు ఎలా వ్యాఖ్యానం చేస్తారు చూడండి కథని తత్వాన్ని ఎలాగో వ్యాఖ్యానం చేస్తారు కథని పట్టుకుని ఆయన దాన్ని సాగతీసి ప్రశ్న ఏమిటంటే అప్పుడు వరం ఇచ్చిన వెంటనే ఆయన ఎందుకు అడగలేదు బ్రహ్మవిద్య ఇప్పుడు బ్రహ్మవిద్యని వరంగా కోరబోతున్నాడు ఆయన బ్రహ్మవిద్యని చెప్పమని అడుగుతున్నాడు ఈ పనేదో అప్పుడే చేసి కదా ఆ సందర్భాన్ని విడిచిపెట్టేసి ఆ వరాన్ని అలాగా ఒక హామీని దాచుకుని మరో టైంలో దాన్ని ఆ వరాన్ని పైకి లాగి నాతో ఆత్మస్వరూపాన్ని చెప్పండి నేను ఎందుకు అడగాలి అప్పుడే అడిగేయచ్చు కదా అంటే భాష్యకారులు ఆ శంకర లేవనెత్తుకుని ఆయన సమాధానం ఏమని చెప్తున్నారంటే అది సందర్భం కాదు బ్రహ్మవిద్యకి అది సందర్భం కాదు సో అంచేతనే సన్యాసులు పెళ్లిళ్ళకి వెళ్ళరు పెళ్ళికి వెళ్ళారనుకోండి మహా స్వామికి మీరు ఏదైనా బోధించి ఏం బోధించారు అసలైన తత్వం బోధిస్తే అసందర్భంగా ఉంది ఆ సందర్భానికి తగ్గట్టుగా బోధించగలిగేవాడైతే ఈయన కాపురమే చేసుకునేవాడు సన్యాసం అది చేతగాకే కదా సన్యాసం ఎందుకని సంసారంలో ఇమడగలిగిన వాడు సన్యాసం ఎందుకు అవుతాడు అవడు సంసారంలో ఏమటాడని చేతగాక సన్యాసి అవుతారు మీరు హృఫ్కేషన్ వెళ్ళారనుకోండి అక్కడ ఇటు అటు అటు ఇటు సీరియస్గా చేతి సంజీలో సామాన్యూ తిరిగేస్తూ ఉంటారు ఎవరు సన్యాసులు వాళ్ళందరూ ఎటువంటి నేను చాలామంది చూశాను వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళంటే వాళ్ళని తీసుకొచ్చి మీరు ఢిల్లీలో కానీ కలకత్తాలో కానీ పడేస్తే వాళ్ళు మోస్ట్ మిస్ఫిట్ అక్కడ బ్రతకలేరు ఇంటికి వెళ్ళి హుల్ సిచ్యువేషన్లో పడేస్తే ఆ కడోర నక్షత్రంలో రెండు మెతులు తినేసి ఏదో మూలక ఆక్రమం చేస్తారు ఎందుకంటే సంసారానికి వాళ్ళు ఫిట్ కాదు వేదాంతంలో ఫిట్ అవుతారు మోస్ట్లీ అప్పుడప్పుడు సంసారంలో ఉండవలసిన వాడు అక్కడ తేలతాడు వెళ్ళి కాషాయం వేస్తుంది వాడిగా అడిపి వాడు అక్కడ నిష్ఫిట్గానే నిలిగిపోతాడు కాబట్టి ఆ సందర్భం అనేది ఒకటి ఉంటుంది అక్కడ సందర్భం ఏంటి కర్మ సందర్భం కదా అది అగ్నిహోత్ర సందర్భంలో ప్రశ్నిచ్చారు ఆ సందర్భంలో వేదాంతం చెప్పడం ఎందుకంటే కర్త భోక్త కాదు కామ్యకర్ అగ్నిహోత్రం కూడా కామ్యకర్మ అదే కాబట్టి స్వర్గాది లోకాలను ఉద్దేశించి చేసే కామ్యకర్మ అది కామ్యాగ్నిహోత్రం ఆ సందర్భంలో వేదాంతం ఎందుకని అడగను అడగరు చెప్పడం చెప్పడు శంకరుడు అంటున్నారు త్ర ఏ అనుక్తి కర్మణ విరుద్ధత్వాత్ విద్యాశ స్వాతంత్ర్యా రెండు కారణాలు తత్ర ఏవ అనుక్తి అక్కడే ఎందుకు చెప్పుకోలేదు ఆయన అడగచ్చు ఏం చెప్పొచ్చు దానికి రెండు కారణాలు ఒకటి అది కర్మ కర్మకి జ్ఞానానికి విద్య అంటే జ్ఞానం ఆత్మజ్ఞానం దీనికి రెండింటికి ఎదురు బోధులు ఎలా అంటారా ఎదురు బోధు అది తూర్పు ఇది పడమక కర్మ తూర్పు జ్ఞానం పడమక సో ఆ రెండు కలవవు నీరు నూనె కలుస్తాయా కలవ నీరు పాలు కలుస్తాయి కాబట్టి కర్మ ఉపాసన కలుస్తాయి పాలల్లో నీరు పోసినట్టుగా కర్మలో ఉపాసన చేయొచ్చు ఉపాసనలో కర్మ కలుపుకోవచ్చు కానీ విశావాస్త ఇదంతా కూడా విస్తారంగా మనం చదివి ఉన్నాము సో మన ఈశావస్య పుస్తకం కూడా వస్తుంది దాంట్లో కూడా మీరు మళ్ళీ చదువుతురు కానీ కాబట్టి కర్మతోటి బ్రహ్మ విద్యకి విరోధం ఉన్నది కర్మ ఎలా మీరు అహం కర్మ అని చేస్తారు అంటే అహం కర్ట్ అవుతుంది తర్వాత ఫలమును ఆశించి కర్మ చేస్తున్నారు ఫలం ఎలా ఉంటాయో తెలిసినా ఎలాంటి ఫలాలు ఉంటాయో తెలుసినా కొన్ని అసందర్భమైన ఫల ఫలాలు కూడా ఉన్నాయి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అంటారు దీంట్లో ఆరోగ్యాభివృద్ధ్యర్థం అంటే పర్వాలేదు కానీ ఆయుర్వృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఇది కొరిమితో తల గోక్కున్నట్లు ఎంత అందమైన సామెతం చూడండి మీరు ఆలోచించండి తల మీద దొరవ వేసుకోండి పక్కనే పొయ్యి ఉంది ఆ పొయ్యిలో కట్టెలు మండుతున్నాయి ఒక కట్టె తీసి ఇలా ఇలా గోక్కుంటే అవుతుంది సరే అలాగే కొలిమితో తల గోక్కున్నట్లే ఆయుర్విరు ఏదో కర్మలో ఏదో చేస్తున్నావు ఇప్పుడు వెంటనే ఫలం ఇస్తాయో గోబోదు సందేహంలో పడున్నాం కాబట్టి పర్వాలేదు కానీ సపోజ్ మీరు కర్మ చేయగానే మీ ఆయుర్దాయం ఫలేదు పెరిగిపోయిందనుకోండి అమ్మగారు ఎంత గెలిచినది ఎందుకంటే వీడు ఆయుర్దాయం పెరిగిందే కానీ వృద్ధాప్యంలో మీకు కటౌతీ ఉండదు దాంట్లో కట్ట కట్ట ఉండదు వృద్ధాప్యం వృద్ధాప్య వచ్చేస్తుంది అరవయో అరవై ఆయుర్ధాయమే పెరుగుతుంది అంటే సెనైల్గా అంటే కదలిక జరా పరితప్తుడుగా ఆ వృద్ధాప్యము యొక్క అవలక్షణాలతో సతమతమవుతూ ఇంకో పదేళ్ళు ఎక్కువ బ్రతికేటంటే ఏం కాదు ఎంత కష్టం అండి తర్వాత అర్థం మీకు ఏదో పది లక్షలు ఉన్నాయనుకోండి హఠాత్తుగా వంద లక్షలు అనుకోండి మీ దగ్గర చుట్టూ ఉన్నవాళ్ళు వివేకవంతులు వైరాగ్యవంతులు అయితే పర్వాలేదు కానీ ఆటికల్లో అలా లేదు వాతావరణం ఒకరినొహుడు మర్డర్లు చేసేసుకునే పరిస్థితిలో పడిపోతున్నారు డబ్బు కోసం ప్రేమలు లేవు ప్రేమలు లేవంటే అలా అలా పడిపోతున్నారు సో సమాజం చాలా విదూరంగా ఉన్నది నేను ఒక పతివ్రత కనపడింది నా ఈ మధ్యకాలంలో అంటే ఇప్పుడు అందరినీ చూసి మనం తెలుసుకోలేం కదా చూసిన మేరకు నేను చెప్తున్నా మరో అదుకోక మీరు ఈ మధ్యకాలంలో నాకు మహాపతి వ్రత కనపడింది నేను అమెరికాలో మహానగరానికి వెళ్ళా అమెరికాలో కనపడింది ఇండియాలో లేరని నా తాత్పర్యం కాదు నాకు కనపడాలి కదా సో ఆ యంగ్ లేడీ యంగ్ వెరీ యంగ్ ఊర్కి ఐఐటీలో బీటెక్ కెమికల్ ఇంజనీర్ చేసింది తర్వాత మ్యాథటిసిక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ స్పెషాలిటీతో చేసింది తర్వాత ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కి సంబంధించిన కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తూ సింగపూర్ వచ్చింది ఆ కంపెనీ పద సింగపూర్ లో రెండు మూడేళ్లు ఉద్యోగం చేసింది అమెరికాలో ఉద్యోగం చేసి సింగపూర్లో ఉద్యోగం చేసింది సింగపూర్లో ఉద్యోగం చేసే టైంలో ఎంఎస్ కెమికల్ ఇంజనీరింగ్లో ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ స్పెషాలిటీ తోటి ఇంకో ఎన్వెస్టిగేషన్ అంటే డబుల్ ఎంఎస్ మ్యాథచిటిక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ ఒక పెద్ద ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేసింది భర్త బుద్ధిమంతుడు మంచి ఉద్యోగం చేసేవాడు ఆ భర్త ఎగ్యూజ్ చేసేవాడి అమ్మాయి ఉద్యోగం మానేసింది భర్తకి సేవ చేయడం కోసం వాడు ఎగ్యూజ్ అతగాడు అబ్యూజ్ చేసేవాడు ఎగ్యూజ్ అంటే వా పదములను పరుషంగా మాట్లాడటము అంతటితో అంతటితో తాగితే ఏదో నయం ఏదో పోలే ఏదో కలహించాడు అంతటితో పోనీ ఏదో పోకుండా వాళ్ళకుంటో కలహిస్తాడు ఆఫీసులు పోతాడు మిగిలిన టైము ఆమె విశ్రాంతిగా ఉండొచ్చు కదా కానీ వాడు ఫిజికల్గా ఎడ్జెస్ట్ చేసు నేను నువ్వు నాకు అక్కర్లేదు వెళ్ళిపోవన్నట్టుగా కానీ ఆమె మాత్రం అతన్ని అలా అంటి పెట్టుకుని విధులు పెట్టకుండా ఆ మహానగరంలో తాను ఉద్యోగం మానేసి అతనికే సేవ చేస్తూ అలాగే ఉండిపోయింది ఏ లెవెల్కి వెళ్ళిందంటేది తల్లిదండ్రులు అతని తల్లిదండ్రులు ఈ అమ్మాయితో అమ్మ మాకు దుఃఖం కలుగుతోంది నీకు కలిగే అన్యాయం చూసి మాకు దుఃఖం కలుగుతోంది వీళ్ళ దౌష్ట్యాన్ని నీవెంతకాలం సహిస్తావు నువ్వు వెళ్ళిపోమ్మా నీ తల్లిదండ్రుల దగ్గర వెళ్ళిపో నువ్వు నీ బతుకు నువ్వు బతుకు నీకేం లోటే ఉంది నీకు ఉద్యోగం కావాలంటే నెత్తిమే వెతుకుని ఉద్యోగం ఇస్తారు అమెరికాలోనే ఇస్తారు ఇండియాలోనే ఇస్తారు వెళ్ళిపో అని అబ్బాయి తల్లిదండ్రులు ప్రోత్సాహం చేసినా కూడా నేను వెళ్ళాను నా భర్త దగ్గర నేను వెళ్తాను కానీ పతివ్రత ఇలాంటి పతివ్రతలు కూడా లోకంలో ఉన్నారు అమెరికాలో మహానగరంలో నాకు దర్శనమిచ్చింది అమ్మాయి ఎండ్ ఎందుకో చెప్పాను సో కాబట్టి ఐశ్వర్యాభివృద్ధి అర్థం అంటే ఐశ్వర్యం వస్తే ఏమవుతుంది కోట్లాడుకుంటూ మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమ అన్నారు కాబట్టి వీడు కొరివితో తలగొక్కున్నట్లు అహం కర్మకరిష్యే అని కర్మ నేను కర్తను ఈ ఫలములనుశించి ఈ కర్మ చేస్తున్నాను అది అంటే వీడు కర్త భోక్త అది కర్మ ఉపాసన కూడా అలాగే ఉంటుంది ఇంకా బ్రహ్మవిద్య దగ్గరికి వస్తే ఏముంటుంది నాణ్యం గుణేభ్య కర్తారం యథా ద్రష్ట అని పశ్యది పరం భావం శోధి గచ్చతి మద్భావం శోధి గచ్చది గుణేభ్య పరం వేత్తి మద్భావం శోధిగచ్చది పద్నాలుగో అధ్యాయంలో శ్రీకృష్ణుడు అంటాడు ఎప్పుడైతే వీడు తాను సాక్షిచైతన్య స్వరూపుడుగా ఉంది కర్మ అనేది గుణములయందు ఉంటుంది తప్ప నా స్వరూపమునందు కర్మ లేనే లేదు తతృత్వం భోతృత్వం నన్ను గుణములైందే గుణకార్యములైన దేహము మనస్సు ఇందు మాత్రమే నా స్వరూపంలో కర్మ లేదు అని తెలుసుకుని ఆ పరమాత్మయందు విలీనమై ఉంటాడు అది బ్రహ్మ విద్య ఈ కర్మకి విద్యకి ఎంత విరోధం అండి సో కర్మలో మీరు కర్త బ్రహ్మ విద్యలో ఆ కర్త భోక్త అభోక్త ఇంతటి వైరుధ్యం ఉన్నది అందుకోసం ఆయన అడగలేదు ఏం చెప్పలేదు ఆ టైం అటువంటిది తర్వాత బ్రహ్మ కర్మ సమయంలో మీరు ఉపన్యాసం చెప్పారనుకోండి నాకు ఇలాంటి అనుభవాలు ఉంటాయి అంటే మనం శాస్త్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే అనుభవాలు మనం విశ్లేషణలు చేసుకుని దాని నుంచి గుణపాఠం నేర్చుకుంటాం లేకపోతే ఏం చేస్తారు అన్నింటినీ రికన్సైల్ చేసుకుని కలెక్షన్ ఏఎకాయ గొడుగు పరిచేస్తూ వెళ్ళిపోతాం నేను ఒక సంస్థ వాళ్ళు సంవత్సరానికి ఒకసారి యజ్ఞం చేస్తూ ఉంటారు ఆ ఎందుకు చేస్తారో తెలుసిన బహుశా తమ ఉనికిని నిలబెట్టుకోవడం కోసం ప్రకటించుకోవడం కోసం చేస్తూ ఉంటారు ఆ యజ్ఞం కూడా చేస్తే వాళ్ళు ఎందుకున్నట్టు బహుశా అందుకోసం చేస్తున్నారేమో ఆ యజ్ఞం చేసినప్పుడల్లా ఓ నలుగురైదు స్వాములకి ఇన్విటేషన్ పంపిస్తారు యజ్ఞానికి స్వామికి సంబంధం లేదు ఆయన ఏమంటున్నాడు ఏమీ సంబంధం లేదు ఇన్విటేషన్ పంపిస్తే ఆ నలుగురైదు స్వాములు వస్తూ ఉంటారు నన్ను ఇన్వైట్ చేశారు సరే సంతోషం అండి నేను ఇన్విటేషన్ కూర్చొని చూద్దానులేండి నేను మీకు తెలుపు చేస్తానులేండి అని పంపించాను వాళ్ళు ఏమనుకున్నారు చూద్దరండి అంటాం కానీ రాము అని చెప్పం కదా వాళ్ళకేనా ప్రేమగా వాళ్ళు ఏం చేశారంటే ఈయన వస్తానని అన్నట్టుగా నా ఫోటో ఒకటి అక్కడ పెద్ద తెర మీద వేసేసాను పెద్ద బ్యానర్ ఉంటుందని ఫోటో వేసేసా నేను క్లాస్కి వస్తూ ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది వారు అప్పులు జైలు ఇగ్నోర్ చేశా ఐ జస్ట్ ఇగ్నోర్ అండి అయిపోయింది ఆ ఏడాది అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చారు ఇన్విటేషన్ చేయాలి లాస్ట్ ఇయర్ ఫొటోలు కూడా విషన్ మీది ధర మీద కానీ మీరు రాలేదు ఈసారి మీరు తప్పక రావాలి అని కోరారు నేను కొంచెం అనుకున్నా లాస్ట్ ఇయర్ మనం వెళ్ళాలి ఈసారి వెళ్ళడం పక్కనే కదా అని సరే వస్తానన్నా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అందుకోసం చెప్తున్నా సరే వాళ్ళు ఏర్పాటు చేశారు ఇంకా ఏదో నా మనస్థుకి మరికొంత సంతృష్టి కలిగేటువంటి పనితో ఒకటి రెండు చేశారు వాళ్ళు నేను సంతోషపడి వస్తాను ఈ ఏడాది వస్తున్నాను అని వెళ్ళానండి ఎన్నింటికి రమ్మంటారు తొమ్మిదింటికి రండి ఏం చేయమంటారు ఏదైనా ఒక ప్రసంగం చెప్పండి ఎంతసేపు ముప్పై నిమిషాలు దేని గురించి మీకు తోచింది మీకు తోచింది చెప్పమన్నాడంటే అర్థం ఏంటి అంటే వాడికేమీ గోలేమీ లేదు కేవలం ఫిజికల్ ప్రజెన్స్ మాత్రమే అపేక్షిస్తున్నాడు అని స్పష్టం అయిపోలేదా వచ్చింది ఏమిటండి ఏదో భక్తు ఏదో చెప్తానులేండి అంటే అసలు అలాగే చెప్పండి సరే వెళ్ళాను వీళ్ళు అక్కడ హోమాలోవే అవుతున్నాయి ఆ పురోహితుడు వీళ్ళందరి చేత హోమ ఇరవై గుండాలు పెట్టించి అందరూ హోమా ద్రవ్యాలు వేస్తున్నారు ఆయన పురోహితులు ఎంత చేసుకుంటున్నా అలా పోతూ ఉంటున్నాయి ఆఖరికి ఆర్గనైజర్ని పిలిచి ఏమయ ఏం చేయమంటారు ఇక్కడ ఏం చేయమంటాడండి యజ్ఞం కదా అండి సరే యజ్ఞం సరే నా మాట అంటే మీరు ఉపన్యాసం చెప్పాలా అంటే అన్నది అదురించే కదా వచ్చాను మరి వాళ్ళు అలా చెప్పారు నా ఈయన వేరు వాళ్ళు వేరు నువ్వు అంటే ఈయన వాళ్ళ జీవుల్లో గుసపుస్తా మళ్ళీ వెళ్ళి ఆఖరికి ఆ గారిని మెయిన్ పురోహితుడి గారిని పట్టుకుని ఈ స్వామికి ఓ ముప్పై నిమిషాలు టైం ఈ లోపల ఈ హోమాలు చేస్తున్న వాళ్ళకి కాఫీ తాగడానికి టైం వస్తుంది ఆయన చెప్పేసి పోతాడు అవతలకి అని మొత్తానికి ఆయన చెప్తే ఆయన అక్కడి నుంచే మైకో ఏం స్వామిజీ మీరు మాట్లాడతారా అవును మహర్షిగా నేను మాట్లాడుతాను ఎంతసేపు మాట్లాడు ఇరవై నిమిషాలు మాట్లాడమంటారా ముప్పై నిమిషాలు మాట్లాడమంటారా అంటే ఆయన ఏం మాట్లాడలేదు పోనీ అది ఎక్కువైతే పోనీ ఇరవైనా సరిపడుతుందా ఇరవయే మాట్లాడతాను ఎక్కువ మాట్లాడ అంటే సరే అయితే మాట్లాడండి పదిహేను నిమిషాలు మాట్లాడే అప్పుడు ఆయన కూర్చోండి అలాగే అని చెప్పి ఆ మంత్రాలు ఆ హోమాన్ని వంద సార్లు హోమం చేయటం ఏముంది ఒకే మంత్రం చెప్తూ ఉండడం వేస్తూ ఉండడం అవన్నీ నాకు తెలుసు వాళ్ళు చేసి తంతుంతా నాకు తెలియని కాదు కానీ నాకు తెలుసునో తెలియదో వాళ్ళు ఎరగరు సో అది అలాగే ఉంటుంది ఆఖరికి మొత్తానికి నాకు మైపు ఇచ్చాను పాపం వీళ్ళందరూ ఆ హోమాలు చేయడం ఆపి ఆ పొగల చుట్టూ పొగలు ఉంటాయి కదా ఆ పొగల మధ్యలో ఉంచి నాకేసి చూశారు ఈ భక్తులందరూ నేను వాళ్ళని ఉద్దేశించి పదిహేను నిమిషాలు మాట్లాడాను మాట్లాడి బ్రతుకు జీవుడాని వచ్చేశాను ఇంకేష్ మళ్ళీ ఇలాంటి పొరపాటు మనం చేయకూడదు అక్కడ సమస్య ఏమిటంటే బ్రహ్మ స్వతంత్రమైన విద్య అది కర్మలో అంగంగా ఉండలేదు ఇక్కడ కర్మ ప్రధానంగా ఉన్న స్థానంలోకి వెళ్ళి మీరు బ్రహ్మ విద్యని అక్కడ కర్మకి తోడుగా చొప్పించటానికి ఆవశ్యక సందర్భం కాదు ఎందుకంటే ఇది అలాగ చొప్పించబడదు విరోధం ఒకటి స్వతంత్రమైన విద్య కాబట్టి స్వతంత్రమైన విద్యని కర్మాంగంగా ప్రతిప సందర్భంలో ప్రతిపాదించే ప్రయత్నం చేస్తే అది బెడిసిపోతుంది కాబట్టి జనక మహారాజు అడగలేదు ఈయన చెప్పలేదు అప్పట్లో ఇప్పుడు కర్మ లేదేం లేదు ఆ వరం మాత్రం అలా మిగిలింది సో ఆయన మనస్థితి ప్రశాంతంగా ఉంది జనక యాజ్ఞవక్య మహర్షి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాడు స్వతంత్రాహి బ్రహ్మ విద్యా సహకారి సాధనాంతర నిరపేక్ష పురుషార్థ సాధనా అదే విద్యాయా స్వాతంత్ర్య బ్రహ్మ విద్య స్వతంత్రమైన విద్య అనేదాన్ని వివరిస్తున్నారు హీ వికాస్ ఎందుకంటే బ్రహ్మ స్వతంత్రము స్వతంత్రము అంటే తనంతట తాను నిలబడేదే గాని అటు కర్మకో ఇటు ఉపాసనకో బోటుగా నిలబడేది కాదు ఇది వెళ్ళి వాటికి సపోర్ట్ చేయదు వాటి సపోర్ట్ ఇది తీసుకో స్వతంత్రమైన విద్య ఇప్పుడు కెమిస్ట్రీ కాన్ఫరెన్స్ అవుతోంది అనుకోండి అది కెమికల్ టెక్నాలజీ వాడు ఉంటే ఆయన కూడా దాంట్లో ప్రవేశపెట్టచ్చు ఏదో మొత్తానికి ఇటు అటుగా సరిపడుతుంది కెమిస్ట్రీ కాన్ఫరెన్స్ అవుతుంటే మెకానికల్ ఇంజనీర్ హీట్ ట్రాన్స్ఫర్ మీద రీసెర్చ్ చేసి ఇవాన్ని దాంట్లో ఎలా ప్రవేశపెడతారు మీరు అసలు దానికి దీనికి పోలి లేదు ఇంకా ఏదో పోనీ సైన్స్ కెమిస్ట్రీ కాన్ఫరెన్స్ అవుతుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ప్రొఫెసర్ని దాంట్లో ఎలా ప్రవేశపెడతారు అది స్వతంత్రమైన విద్య బ్రహ్మవిద్య తర్వాత ముని బ్రహ్మవిద్యకి బ్రహ్మవిద్య కర్మని సపోర్ట్ చేయకపోవచ్చు కానీ కర్మ సపోర్ట్ బ్రహ్మవిద్యకి ఉంటుంది కదా కర్మా ఉపాసనాన్ని సపోర్ట్గా తీసుకుని బ్రహ్మవిద్య మోక్షాన్ని ఇస్తుందేమో అంటే బ్రహ్మ విద్య స్వతంత్రంగా మోక్షాన్ని ఇస్తుంది సహకారి సాధనాంతర నిరపేక్ష ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి మంచి కరెక్ట్ యాంటీబయాటిక్ మీరు వేసుకుంటున్నారనుకోండి ఆ యాంటీబయాటిక్ తోటి ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందా లేక యాంటీబయాటిక్ వేసుకుని అప్పుడప్పుడు మిరియాల కషాయం కూడా తాగుతూ ఉండాలా ఏమనుకుంటున్నారు మిర్యాల కషాయం ఏమో అక్కర్లా కాదండి మా తాతలు పుచ్చుకుంటే మీ తాతలు పుచ్చుకుంటే అది వేరే సంగతి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి మిర్యాల కషాయంతో వర్కౌట్ అవ్వదు బిర్యాల కషాయంతో జరిగే ఉపకారం వేరే ఉంటుంది ఆ సందర్భం వేరు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్ ఇండిపెండెంట్ మెడిసిన్ అది ఇతరమునో అపేక్షించదు అలా కాకుండా దగ్గు వచ్చింది అనుకోండి ఏదో దగ్గుముందు అప్పుడప్పుడు దగ్గుముందు తాగుతున్నాం మిర్యాల కషాయం తాగకుండా తాగలేదు ఈ దగ్గుముందుకి మిరియాల కషాయం సపోర్ట్గా ఉంటుంది కాబట్టి కొన్ని అటువంటి సహకారం ఉంటుంది కర్మకి ఉపాసన తోడవుతుంది కానీ బ్రహ్మ కర్మ ఉపాసనలు తూడుగా ఉండడం అనే ప్రసక్తే లేదు బ్రహ్మ విద్య వాటి సహకారమును అపేక్షించదు పోనీ మరేదైనా ఇంకోదాని సహకారాన్ని రాజయోగము యోగం సమాధి యోగులు సమాధి ఇది చెప్తారు కదా అటువంటి వాటి అపేక్ష ఉంటుందంటే ఉండదు సహకారి సాధన అంతర అంటే మరి ఒక అనర్థం అంటే మరి ఒక గ్రామాంతరము అంటే అర్థమేంటి ఇంకో గ్రామము మరి ఒక గ్రామము అలాగే సాధనాంతరము మరి ఒక సాధనము మరి కర్మాల యొక్క ఉపాసన విద్య జ్ఞానము అంటే మరి ఒక సాధనాలు ఏమున్నాయి ఇంకోటి ఉన్నాయి కర్మ ఉపాసన అవి సహకరిస్తాయేమో బ్రహ్మ విద్యకి అంటే జ్ఞానం ఇప్పుడు త్రాడ్ ఉందండి చూసి పాము అనుకున్నాడు ఈ దృష్టాంతం చాలా మంచిది ఎందుకంటే జనులు సర్వత్రా పాముల్ని కనపడు పాములు కనపడుతూ ఉంటారు పాముల్ని చూస్తూ ఉంటారు జనులు అలా ఉంటారు ఒకవేళ మీరు చూడపోతే మీరు చూపించి వాళ్ళు కొంతమంది నడువు ప్రచారం చేసి మీరు చూపిస్తూ ఉంటారు విశాఖపట్నంలో ఒక ఆయన ఉన్నారు ఆయన మామూలుగా ఎర్రటి వస్త్రాలని ధరించి ఎర్రటి వస్త్రాలు ధరించాలి ఉపాసన అంటే ఎర్రటి వస్త్రాలు చేసుకోవాలి సో ధరించి కుంకం బాగా దట్టించి ముఖాన్ని పెద్ద పెద్ద కొంగంబొట్లు రెండో మూడో పెట్టచ్చు ఒకటి ప్లస్ అంతకంటే చిన్నది ఇక్కడ వన్ బీచ్ అండ్ వన్ స్మాల్ శర్థం కొంబొట్లు ప్లస్ మాల్ త్రికోణాకారంగా త్రికోణమో లేదు సోళాకారంగా కూడా పెట్టచ్చు మెడ నిండా మాలలు వేస్తున్నాయి చాలా గంభీరమైనటువంటి సింహాసనం మీద కూర్చుని ఆయన మీ అందరికీ కాలసర్పదోషము కల కాబట్టి మీ మిమ్మల్ని ఇప్పుడు ఒక సర్పం పట్టి పీడిస్తుంది అవి పోషిస్తూ ఉంటారా అప్పుడు ఈ చిన్న వాళ్ళందరికీ సర్పాన్ని కలవబట్ట ఉంటారు సో దీస్ ఈజ్ ఫౌ పీపుల్ ఆర్ సో వీడు తాడు చూసి పావు అనుక్కున్నాడు అందుకోసమే శంకరాచార్య రుజు సర్పం చెప్పారు ఇలా ఇలా ఉంటారనే త్రాడు చూసి ఇప్పుడు కర్మ ఏమిటో తెలిసినా లాఠీ పుచ్చుకు దాన్ని కొట్టడం అది కర్మ ఉపాసన ఏమిటో తెలుసినా సర్పానికి చెందిన మంత్రాలని పఠించటము ధ్యానం చేయటం అది ఉపాసన జ్ఞానం ఏమిటో తెలిసినా వ్యాక్సిన్ లైట్ వేసి అది చాడు అని తెలుసుకుందా ఇయం రజ్జు నాయం సర్ప ఇయం రజ్జు అదే అయితే పాము ముందు కాదనే విషయం తెలుసుకోవాలి అసలే రజ్జు అని అదే పాము కాదయా ఇది అని తెలుసు జ్ఞానము భయం పోవడానికి జ్ఞానం వల్ల భయం పోతుంది కదా ఆ భయం పోవడానికి భయం పోవుటలో ఈ లాఠీతో కొట్టడం కానీ సర్పమంత్రాలు పఠించటం కానీ సహకరిస్తాయా చెప్పండి సహకరించాలి జ్ఞానం వల్లనే భయం పోతుంది పోనీ జ్ఞానంతో పాటుగా లాఠీతో కూడా కొడితే నాకు అంటే అద్దే కొని సర్పమంత్రాలు పఠిస్తే జ్ఞానానికి ఉపయోగపడే నీ కర్మ నీ ఉపాసన అవసరం లేకుండానే జ్ఞానము భయమును పోగొట్టి విముక్తిని కలిగిస్తుంది కదండి ఆస్త్రజ్ఞానము అట్టి కాబట్టి ఇది కర్మ దీనికి సహకరిస్తుంది సహకరించడం అంటే బోటు పెట్టడం ప్రాపర్ నో ఉపాసన దీనికి తోడవుతుంది నో ఉపాసకులు ఎలా ఉంటారో తెలుసిన కరడు కట్టిన ద్వైతంలో ఉంటారు కరడుగట్టిన ద్వైతంలో ఉంటారు ఉపాసలు కాబట్టి అక్కడ ఆత్మవిద్య అక్కడ దానికి ప్రసక్తి ఉండదు ఆత్మవిద్యలో దానికి సహకార సాధనముగా అనుకుంటే ప్రసక్తి ఏ లేదు కాబట్టి తనంత తానుగా పురుషార్థాన్ని సాధించి పురుషార్థ సాధన బ్రహ్మవిద్య పురుషార్థమునకు స్వతంత్రమైన సాధనము కాబట్టి కర్మ ప్రసంగంలో బ్రహ్మ చూపించటము సదు బ్రహ్మ విద్యను స్వతంత్రంగానే మనము తెలుసుకోవాలి తీసుకో రూపాన్ని మీరు తెలుసుకోవాలండి తెలుసుకుంటే ఏమవుతుందని ఓ ప్రశ్న ఒక విరిగి ప్రశ్న జనం వేస్తూ ఉంటా అది పాము కాదు త్రాడు అని తెలుసుకుంటే ఏమవుతుంది అయిపోతుంది ఇంకా తర్వాత ఏమవుతుంది ఏమీ అవ్వదు ఎందుకో తెలుసిన ఏమీ అవ్వక్కర్లేదు ఇంకేమవ్వాలి ఇంకేమవ్వాలి ఏ పైన చేసినా ఊడి మీ ఊళ్ళో పడాలా ఏమిటి భయం పోతే సరపడతాయి నీ అంటే